జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజభక్త పారీణ రామ జలధి బంధించిన సౌమిత్రి రామ శలవిల్లు విరిచిన సీతారామ అలసుగ్రీవునేలిన అయోధ్యారామ కలగి యజ్ఞముగాచే కౌసల్యారామ హరి రావణాంతక ఆదిత్య కులరామ గురుమౌనులనుగాచే కోదండరామ ధర అహల్యపాలిటి దశరథరామ హరురాణినుతుల లోకాభిరామ అతిప్రతాపముల మాయామృగాంతక రామ సుతకుశలవ ప్రియ సుగుణరామ వితతమహిమల శ్రీవేంకటాద్రి మతిలోనూవంశరామ